Praise the Lord, welcome to KBPM Ministries Online Prayer Service. From the Asu Kriestu Group, we will start the program with our very first program. I am the Lord of God, and I am the Lord of God. I am the Lord of God, and I am the Lord of God. I am the Lord of God, and I am the Lord of God. దేవ ఏస ప్రభా మర దినంతకుడు ప్రభా మమ్మల్ని కాస్టాపడిన కోస దేవని పొందిన ప్రభా దేవ యొక్క సమయంలో ప్రభా ప్రాధన మా మధ్యలో ఉంచండి ప్రభా అదే రీతిగా రాలేని పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డని ప్రభావ ప్రతి బిడ్డని కాలం తీసుకుని దాకా ప్రభా సేవ ఏసీ అని నీకే కృతజ్ఞత జరుగుతుంది శివ లోకంలో ఎక్కడ చూసిన తల్లిదని అనగాని ప్రభా మీరు మమ్మల్ని తప్పించు ప్రభా మమ్మని కాపాడుతున్నందుకు దాన్ని బట్టి నీకు వందనాలండి మీ యొక్క పరిశుద్ధతలు తండ్రి మందరిని ముద్రించుకున్నందుకు నీకు ఎక్కడే వందనాలి ప్రభా కృతజ్ఞతలు ప్రభా ప్రతి మీరు మాట్లాడండి ప్రభా పాట ద్వారా మేము మాకు చూద్దరు మాతో మాట్లాడతాండి మరి ప్రభ మీరే తోడే నడిపిస్తారని ఏ చూపిస్తుంది ఆ ముందు ప్రార్థం థ్యాంక్ యూ సిస్టర్ చంద్రశేఖర్ బ్రదర్ మీరు ఒక పాట పాడండి ప్రార్థన వినే పవనుడా ప్రార్థన మాకునేర్పుమయా ప్రార్థన వినే పవనుడా ప్రార్థన మాకునేర్పుమయా శ్రేష్టమీ నభావూర్చి శిష్య బృందము కుర్పి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య కు నేర్పితి పరముడ నిన్ను ప్రణుతించదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పవనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగ మోర్చి పరమ దేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన శృంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నిర్పుమయా ప్రార్థన వినడీ పవనుడా ప్రార్థన మాకు నిర్పుమయా దిన దినంబుచేసి నేవా దైవ చిత్తముకు సరిపోవా దినది సేవా దైవ చిత్తముకు సరిపోవా దీడవై దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముక నిన్ను చుట్టుకొని శిలువ పైన నిన్ను జంపగను శత్రుముక నిన్ను చూటుకొని శిలువ పైన నిన్ను జంపగను శాంతముతో నీ శత్రులు బోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ్రదర్ ఈరోజు మన మధ్యన మనోజ్ బ్రదర్ ఉన్నారు మనకు వాక్యం అందించటానికి బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి దేవుడు మీ అందరికీ జీవించాక ఇప్పుడు కొన్ని వాక్యం మీద సార్ మనం ఇక్కడ వాక్యం నేర్చుకుంటున్నాం ధ్యానం చేస్తున్నాం ఆత్మీయంగా బలపడుతున్నాం బలపడకుండానే మనం సేవ చేయలేము ఆత్మీయంగా బలపడాల పౌరుష్యమని చూస్తేవి అపృష్ట కాలంలో పౌరు కొన్ని రకాలం బలపడి కానీ ఇతరులకు భోజించి తయారైను సోతం వేస ప్రభా నా దీవానికి సోతం అబ్రాహ్మ సాగు దేవ ఈ ఆత్మీయ వాక్యం ధ్యానం చేస్తున్నాం ఈ ప్రవచ్చన వాక్యం ధ్యానం చేస్తున్నాం ఎవరు ఆశాకాలకి ఉన్నడో వాళ్ళ తృప్తి పడతాను నేను వాగ్దం చేసిండ్రు నాది తీర్థ నాద్యంలో ఆశాకల ప్రాణి తీర్థపడతాను తీర్థం వన్ నార్ట్ సెవెన్ నైన్ లా ఇస్తాం ప్రభా మా ప్రాణం నీ వాక్యం ద్వారా తృప్తిపరచని వాక్యమే ఆనందం వాక్యమే జీవం వాక్యం వెలుగు కనుగా వెలుగులో మాకు నడిపించి చీకటి శక్తి దయ్యాలని కాల్ ఈ వాక్యం వినేవాళ్ళు ప్రభా వాళ్ళ జీతంలో వెలుగు కలగాల ఆ జనం చెప్పింది వెలుగు కమ్మంటే కలిగింది మా జీవితంలో అందరిలో వెలుగు కలగాల ఆ వెలుగు మీరే కనుక మాకు వెలుగుగా ప్రభా నడిపించేన్ అయితే ఇక్కడ ఒక వాక్యం మనం సమీల్ గంధంలో ఒకటో సమీల్ గంధం రవి ఉన్నారా ఫస్ట్వంటీ నైన్ చూడు బ్రదర్ ఇక్కడ దావి నుంచి మనం కొన్ని ధ్యానం ఇస్కట్ చేసుకున్నాం ఫస్ట్ సమ్ ట్వంటీ నైన్ చెప్తారు ఫస్ట్ మోడల్స్ ఫస్ట్ నుంచి బ్రెదర్ అంతలో ఫిలిస్తీన్లు దండెత్తి అఫేక్ లో దిగి ఉండిరి అలా అంతా ఫిలిప్లు ఎప్పుడు ఫిలిప్ నుంచి ఇజ్రాయల్ పేరు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటాయి మనం చూస్తాం ఫిలిప్లు అమూల్యులు ఈ మన దేవుని బిల్లలకు అగ్నేస్తుండే ఆ కాలంలో శత్రు కంటుకు కనబడుతుండే శత్రు ముంగ శారీరకంగా ఉంటే కనబడుతుండే ఈ కాలంలో శత్రుడు ఎన్ని ఆత్మ ఉన్నాడు వాడు గాలి లేక ఉన్నాడు యుద్ధం చేయాలంటే నీ పరిశుధాత్మ సాయం చాలా అవసరం అందుకోసం మన నిశీలంలో పోకుండి తండ్రి వాగ్దానం కోసం పెట్టారు అని చెప్పిండ్రు ఎందుమంటే ఇంతకుముందు వాళ్ళు ప్రార్థన చేయలే వాళ్ళు పరిశుతాత్మతో చేయలే దయ్యమే ఎదగొట్టలేదు కనుక ఎంతకాలం సహించమని మన వాక్యంలో భాగ్యంలో మనం జీవిస్తాం ఎందుమంటే ఎప్పుడు పరచాత్మలకు భయం ఎంటార్తనే ఉంటుంది కనుక పరిశుతాత్మ నీండుగా ఉంటే నువ్వు భయపడవు ఎందుకంటే కాలిపోతాయి నువ్వు సాగిపోతావు అయితే ఇక్కడ చూస్తే ఫిలిపులు ఏం చేస్తున్నాడు దండేక అంతా పూనుకొని ఏం చేస్తున్నాడ ఇజ్రాయల్ పర్ముట్గా ఇక చూస్తాం దండెన్ చూసామా బ్రదర్ చదువు బ్రెజర్ అంతలో అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి ఆ ఫేస్ ఇస్రాయల్ ఎజ్రాయల్ లోని జల దగ్గర దిగి దగ్గర దిగి ఉండేది వాళ్ళు దిగి ఉండేది వాళ్ళు ఫోన్కుంటారు వాళ్ళు ఫిలిస్తీల సర్దారులు తమ సైన్యమును నూరేసి మంది గాను వెయ్యేసి మంది గాను వ్యూహపరచి వచ్చిండగా మెల్లగా మెల్లగా చదువు బ్రో ఒక సర్టిఫికీన్ సర్దారులు ఫిలిప్లు ఫిలిప్ల సర్దారు అంటే ఒక లెవెల్లో చూస్తాం మనం చూస్తాం సరదాలు అంటే ఒక మనం చూస్తాం మనం మన ప్రపంచం వాఖ్యల ద్వారా మనం చూస్తాం మనం అన్న ధర చెప్పింది ఒక ప్రిన్స్ అనే దయ్యాలు ఉంటాయని మనం చూస్తాం మనం రకరకాల దయ్యాలు ఉంటాయి చూస్తాం అంటే ఈ దయ్యాల జ్వర పవర్ఫుల్ దయ్యాలు ఉంటాయి మనం చూస్తాం ఇక్కడ చూస్తే శరీరం చూస్తే ఈ ఈ సరదాలు వస్తున్నాంట సైన్యం సైన్యం అయితే సైనములు నూరేసి మంది అంటే గుంపు ఒక గుంపు ఒక సైనములు ఏం చేస్తుంటారు సిద్ధపడుతుంటాం వెయ్యే సిబ్బంది గాను వేసి మంది గాను వ్యూహపరచి వ్యూహపరచి వచ్చుతుండగా వచ్చుతుండగా దావీదుని అతని జనములను దావీదుని అతని జనములను ఇల్లను అఖీష్తో కలిసి దండెత్తి అలా ఇక్కడ చూస్తే ఫిలిప్ లో సర్ద అఖీష్ అని ఒక రాజు ఉన్నాడైతే కలిసిపోయినట్టు వీళ్ళందరూ అందరు కలిసి ఇక్కడ ఏమంటారు ఇక్కడ చూద్దాం వాక్యం మనం కలిసి దండు వెనుక తట్టు దండు కలిసి వస్తు అందరూ ఏం చేస్తున్నారు యుద్ధంకు సిద్ధపడుతున్నారు వాళ్ళు అలా వాళ్ళు ఏం చేస్తున్నారు యుద్ధంకు సిద్ధపడుతున్నారు అయితే ఇక్కడ చూద్దాం మనం కింద మెళ్ళం కదా ఒక్కొక్క సండే చదివరా ఫలిస్తీలు సర్దారులు ఫిలిస్తీన్ల సర్దారులు ఫిలి సర్దారు ఇక్కడ ప్రిన్స్ అని ఉంది ఆ ప్రిన్స్ సర్దార్లు అంటే ఒక ముఖ్యమైన పెద్దలు ఈ హెబ్రిలు ఎలా రావాలిను అని ఈ హెబ్రి ఎలా రావాలిను అని చెప్తున్నా వాళ్ళ సర్దార్ అని ఆకీష్ను అడగగా అఖీష్ అడగగా అతడు అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరులు నా యద్ద నుండిన ఇస్రాయిల్ రాజైన ఇస్రాయల్ రాజైనా సౌలు నాకు సేవకుడునకు దావీదు ఇతడే కాడా అలా ఇతడే కాడా అయితే చూస్తే సౌలు సేవకుడు దావీ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం శివులు ఇతని కాడా ఇతని నుంచి నా దగ్గర ఉన్నారు ఇల్లరు ఉన్నారు కదా కానీ అయితే వీళ్ళు అంత ఆలోచన కరిగి ఫోన్కి వచ్చిండ్రు ఏమంటే మనం మన కలిసి పోదాం యుద్ధం చేద్దాం అయితే ఇతనే కాదా అని దావిని చెప్తున్నా ఇతను నా యొక్క నాట నుండి ఇతను నా యొక్క అంటే దావిని చెప్తుంది ఇతని నా యొక్క నా నుండి నేటి వరకు నేటి వరకు అంటే ఇటు వరకు ఇతని ఎందు తప్పిద మేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ సదారులతో చెప్పాను అని ఈ అతీకి ఏం చెప్తుండ్రు ఏ దోషం మేము తప్పు కనబడతా ఇంతవరకు నా దగ్గర ఉన్నాడు ఈయన దోషం ఏ తప్పు ఈయన కనబడితే నేను ఇక్కడ చూస్తే అతీఖని ఆ ఫ్రీ సాక్ష్యం పలుకుతున్నాడు ఇక్కడ మేము చూస్తున్న ఇతనికి మాత్రం సాహసం చేస్తుంది కనుక ఇతను ఏ దోషం లేదు అని చెప్తే సరదాను కోపం వచ్చింది అక్కడ మనుషులు ఉంటది వాళ్ళకు అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని ఫిలిస్తీన్ సర్దారు అతని మీద కోపపడి అతని మీద కోపపడి అంటే పగ అంటే సరిక సముద్రంగా సరికలు పగ దుష్ దుష్టాంతుల సంబంధం కనుక దేవునికి విరోధంగా దేవుని బిడ్డలకు విరోధంగా లేచే వీళ్ళు ఫిలిప్తులు అయితే ఏమంటుడు కోపం పడిందంట ఇవాళ మీ మీద ఈ మనసుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము ఈ మనిషి ఎక్కడ వచ్చినడు అక్కడ మళ్ళా తిరిగి అక్కడి నుంచి నువ్వు పొమ్మిము ఈ మనిషిని మళ్ళా పంపించాయి అని చెప్తుండ్రు ఈ మనిషిని అక్కడి నుంచి నువ్వు పంపించాయి అని అకీర్తో అకీర్త చెప్తుండ్రు ఇక్కడ అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు అతను కలిసి మనతో యుద్ధము రాకూడదు ఎందుకు దావిద్కు తెలుసు దావిదు పతి యుద్ధంలో యుద్ధ శూరుడు పతిలో ఆయన యహో యుద్ధం చేసేవాడు దావిదు దావిదు ఏకం బుద్ధి కలిగిన వాడు దావిదు కనుక ఈయన రావద్దు అని అతిక్తో చెప్తుండ్రు ఈయనకు ఎక్కడి నుంచి వచ్చను వాళ్ళ మళ్ళా ఆయన అక్కడికి పంపించే అని అతిక్కు చెప్తుండ్రు అక్కడ యుద్ధం అతడు మనకు విరోధి అభినయము ఏమో యుద్ధం మనం తీసుకోపోతే మనకు ఉంటా మన ఈ అని వాళ్ళు ఎట్లా ఆలోచిస్తుండ్రు క్విక్ గా ఎందుకంటే మళ్ళా సౌలు దాసులు కదా మళ్ళా సౌలు లేకపోయినా మనమే యుద్ధం తిరిగి పెడతామో కానీ ఈయన ఉండకూడదు ఎందుకంటే సౌలు ఇక్కడ చూస్తే పైన భాగంలో సౌలును పరిశుధాత్మ అడిచిపోయినాయి మాన మనిషి అయిపోయినాడు శరీరం మనిషి అయిపోయినారు అప్పుడు ఏం చేస్తుండ్రు వీళ్ళు ఆలోచించారు మనంపై యుద్ధం చేసి విజయం పొందామని అక్కడ ఆలోచిస్తున్న వాళ్ళు ఎందుకు దేవుడు యుద్ధం వాళ్ళకు చెప్తున్నంటే ఇక్కడ చూస్తే సౌలు దేవుని ఆజ్ఞ నుంచి ఏం చేసిన తొలగిపోయినాడు కనుక ఇక్కడ దావిత్కు ఏమంటారు దావిని అత్య వాళ్ళ ఇక్కడ నుంచి పంపించాయి మనం పోయి యుద్ధం చేసాం ఈయన ఉంటే మళ్ళా తిరిగి మన మీద యుద్ధం చేయగలం మనం మన చేస్తారని అక్కడ ఆ సరదాలు చెప్తుంట దేని చేత అతడు మన యజమానితో సమాధానపడును మళ్ళా చేత దేని చేత తన యజమా సమాధానపడి మన మీద రావచ్చు మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవట చేతనే కదా మనం వాళ్ళు తన వాళ్ళు కదా తన యజమానితో సమాధానపడును తన యజమానితో తప్పకుండా సమాధాన పడతారు ఎందుమంటే దావీది అభిషేకించిన వ్యక్తి సౌలుబి అభిషేకించిన వ్యక్తి ఇది వాళ్ళకు అర్థమైంది వాళ్ళకు సదాలకు కానీ ఇక ఏమంటారు ఇక్కడ సౌలు వేల వేల కొలిది గాను దావీది పది హతం చేసిరని సౌలు వేల కొనుగాను దావీ పది వేల కొనగానే కథ క్షమ వారు నాటి పాడుతూ గాన ప్రతి గానం చేయొచ్చు పాడు ఆతూ ప్రతి గానం చేసేవాడు అడిన దావిదు ఇతడే కాదా కదా అంటే దావిదం చేసి దావిత ఇంత ముందు చేసిండు ఈ స్త్రీలు ఎంటన్నాను కంటే కదా ఈ దావిదు అని చెప్తుండ్ర కాబట్టి అఖీష్ దావిదును పిలిచి చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ గమనించాలంటే సైతానికి సంబంధి సైతానికి సంబంధి అవుతాడు సైతానికి సంబంధి ఎంత చేసినా కానీ సైతానికి సంబంధి అవుతాడు దేవుని సంబంధి దేవుని అంటాడు కనుక ఆ సర్దార్ అతిక్ ఎంజెస్ దావిత్ సరదార్ దగ్గర అక్కడ అక్కడ మూవ్ అయిపోయినాడు ఆయన అక్కడ తిరిగిపోయినాడు అతిక్ ఆ సరదార్ భయపడినా అతిక్ భయపడి ఏమంటూ దావిత్ని పిలిచి జీవముతోడు యోవ జీవంతుడు నువ్వు నిజంగా యథార్థ పలుడుపై ఉన్నావు ఇంత మంచి శాఖం చెప్తుంటుంది మంచి సాక్ష్యం ఆయన పలుకుతున్నాడు మన చూస్తే యోగు దేవుడు సాక్ష్యం పడు నా యోగు దాశనం చేసి నువ్వు ఆలోచించిన సైతన యార్థవంతుడు చలితనం దేవుని భయభక్త అసంట వాళ్ళు అంటే సైతాన్యండి మోకం కర్రగా ఇంకా రచ్చపోయింది సైతాన్ అయితే అక్కడ మంచి సాక్ష్యం దావి తీసుకొచ్చిన అక్కడ రాజుల దగ్గర మంచి సాక్ష్యం దావి అక్కడ పొందిండు అక్కడ యథార్థవంతుడు యథార్థవంతుడు యథార్థవంతుడు యథార్థ ఉన్నావు యథార్థ ఉన్నావు ఇప్పుడు అందులో నీవు నాతో కూడా సంచరించట నా దృష్టికి అనుకూలమే అలా నాతో కూడా నాకు అనుకూలమే నాకు ఇష్టమే నీవు నా ఎద్దకు వచ్చిన దినము నుండి అలా అన్ను నా దగ్గర వచ్చిన దినము నుండి నేటి వరకు నీ ఎందు ఏ దోషము నాకు కనబడలేదు కానీ అలా నుమంటాడు నువ్వు నా దగ్గర వచ్చినందుకు ఏ దోషం నాకు కనబడలేదు చెప్ప ఏమంటారు ఏ దోషం కలబడలేదు మనం ఏపీ సైతాన్కైనా కదా సైతాన్ మనుషులకి అవకాశం వేయద్దు మనం మనం మేము అవకాశం వేయద్దు ఎందుకంటే వాళ్ళ నిందన మొత్తం అనుకోని సాక్ష్యం భయంకరంగా ఉంటది ఏ అవకాశం దేవుడు ఎట్లా చెప్పిన వాక్యం ధర నడిపింపబడాలా దేవుడు ఏమో వాక్యం చెప్పిన నడిపింపబడాల దావీద్దు ఏమంటూ దావించుకున్న వచ్చినప్పటి నుంచి నా ఇద్దరు ఉన్నప్పుడు చూస్తున్నాను నీ దోషం ఏంది కనబడలేదు ఏ దోషం లేదు దావిదు అని అచులు చెప్తున్నా సర్దారు సర్దారులు నీ ఎందు ఇష్టం లేక ఉన్నారు సర్దారు నీనా ఇష్టం లేక ఉన్నారు చీకర్ సముద్ర ఇష్టం లేక ఉండరు అలా ఎందు అంటే దేశం పగా ఉంది వాళ్ళలో ఈ సర్దారు అయితే ఏమంటారు కదా ఫిలిస్తీల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన సర్దారు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండున్నట్లు చేయనట్టు చేయకుండున్నట్లు నీవు తిరిగి చేయకున్నట్టుకారం నువ్వు నువ్వు తిరిగి నీ స్థలమునకు సుఖంగా వెళ్ళమని చెప్పగా నువ్వు తిరిగి నీ సుఖం నీ తలంలో సుఖం కూడా వెళ్ళమానో చెప్పగా ఒక చెప్తున్న పంపించేస్తున్నాడు నేను అఖిల్ నువ్వు ఎక్కడ అక్కడ వెళ్ళిపో దావీదు అని చెప్తుండలా దావీదు నేనేమి చేసి నేనేమి చేసి తిని అఖిల్కు చెప్తున్నాను నేనేమి చేసింది రాజా నా ఏలినవాడు నా ఏలిన ఒక రాజా నా ఏమ రాజా నీ శత్రువులతో యుద్ధం చేవిటకై నీ శత్రువుతో ఇద్దరు చేయకుంటాయి నేను రాకుండాన్నట్లు నేను రాకున్నట్టు నీ అద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసులన ఎందు తప్పేమీ కనబడినని ఆ క్లిష్ణ ఏమంటుడు దావీ ఏమంటు మళ్ళీ వచ్చి రిప్లై చెప్పారు దావి దావీ అక్కడ చెప్తున్నాడు చెప్తున్నాడు రాజా నీ ఎద్ద నుండి వచ్చిన దినము నుండి నీ ఇద్దరి నుంచి ఉన్న దిన నీ దగ్గర ఉన్న దున్నీ నేటి వరకు నేటి వరకు ఇప్పటి వరకు నీ దాసు నీ ఎందు తప్పేమి కనబడినని అఖీష్ని అడిగాను నీ దాసు నీ దాసు నా ఎందు తప్పేమి కనబడినని అఖీష్ని అడిగాను అందుకు అకీషు అందుకు అకీషు కనబడుతున్నావని దావీ దైవ దూత వలె కనిపిస్తున్నాను నాకు ఇప్పుడు నేను కనబడుతున్నాను నాకు కనబడుతున్నని అఖీష్ లెక్క చెప్తున్నాడు అయినా ఏం చేస్తున్నాడు అక్కడే అక్కడ మూవ్ అవుతున్నాడు ఎందుకు మళ్ళీ సరదార్థుని భయపడేమో మూవ్ మనం మోడిపోతాం దావీ ఉంటే అక్కడ తన యజమాన పక్షంగా యుద్ధం చేయొచ్చు కని ఈయన లేకుంటే మనం మంచిగా గెలవచ్చు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వతంత్రం ఉంటది విజయం ఉంటది పరిశుద్ధాత్మ లేకుంటే మనం ఏమీ విజయం సైతం మీద పొందలేం మనం ఎందుకంటే చూస్తే పరిశుద్ధాత్మ పొందినాక వాళ్ళు ప్రాణంబి తాగించేసిండు వచ్చినాయి భయం వచ్చినాయి కానీ పరిశుధాత్మ దేవుడు ఏం చేసిండు వాళ్ళు ఆదరించుడు మనం ఏం చేసిండు బలపరిచినడు అలా పరిశుధాత్మ ఎప్పుడు వస్తున్న యథార్థ ఉంటే నువ్వు ఆయన పూర్ణ వేగం పూల బలం పరదు ఆయనకు సమర్పిస్తుంటే దేవుడు నీలో వచ్చి కాలశుద్ధి చేస్తాడు అయితే ఇక్కడ చూస్తే ఈయన అని అతికేం చేస్తున్నాడు అంతా కనబడక అతికేమంటూ నువ్వు చెప్తుంటే అప్పుడు దావీదేం చేస్తున్నాడు ఏం చేస్తా సరే అని దావీదు ఇక్కడ చూద్దాం అక్కడ 9 చదువు కదా నైన్ నైన్ కంప్లీట్ కాలేదు అందుకు దేవదూత వల్లే నీవు నా దృష్టికి కనబడుతున్నావా నేను ఎరుగు కనబడుతుందో అని అదితో చెప్పాను కానీ సర్దారులు సర్దారు అతడు మనతో కూడా యుద్ధం రాకూడదని చెప్పుచున్నారు క్లీప్ సర్దార్ చెప్తున్నావు ఆయన అతను మనతో కూడా రావద్దు ఎందుకంటే ఈయన యుద్ధశూరులు మనం చూసినాం ఈయన మీద చౌరుకు వేలు ఈయన పది వేలు అన్నారు ఈయన మన మీద ఇంత మీద ఈయననే విజయం పొందగలరు ఈయన రావద్దు దావితోక చేసిన యుద్ధశూరు ఆ వాళ్ళకి ఇన్నారంట వారు దావితో భయపడింది అక్కడ చూసి ఈయన దావి రావద్దు మన ఇంత అయితే మనం చూస్తే మన ఆత్మ సైతం శక్తులు మనకు చూస్తూనే ఉంటాయి ఎప్పుడు మన మీద కనబెడుతున్న ఎక్కడ పోయినా ఈ లోకంలో దుశక్తులు ఆదరణ మనం శుద్ధాత్మ పొడికి మన వాక్యం ధరించి మన ఈ లోకంలో ఇద్దరు శుభ్రగా తయారు కావాలో దావీ లేక ఆత్మీయంగా అప్పుడు దావీజ్ ఏం చేసినట్టబట్టి ఉదయం ఉన్నా నీవును నీవును నీతో కూడా నీ యజమానులు నీ త్వరగా లేపవలను త్వరగా లేపవలేనా ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవాలని దావిదునకు ఆజ్ఞాయించను ఉదయం లేచి వెళ్తేనే తెల్లవారు లేకపోయి దావి దావికు ఆజ్ఞాయించను కావున దావిదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైరి ప్రయాణమైరి చూస్తే చూస్తే ఎందుకు దావిలో ఏమున్నాడు దేవున్నాడు కనుక మన పరిశుధాత్మ లేచి మనం జయించే మందు కోసం పరిశుధాత్మ కనిపెట్టుకోవాలా మనం అలా అయితే ఇక్కడ చూస్తే షరీకులు మన మీద ఎట్లా వస్తారని ఇక్కడ చూస్తాం ఇక్కడ చూస్తే అపోస్త కారం చూద్దాం బ్ర అపోకారం అక్కడ మనం చూసి పిలుపుతున్నంత మన విజయం పోతారు కనుక ఇక్కడ అపోస్త మనం నాలుగో ద్యామ్ ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది వారు పేతురును యోహనను మధ్యన నిలబెట్టి చూడు అలా ఇక్కడ చూస్తే మనం మీ వాక్యం భాగ్యంలో చూస్తే పేతురు యోహనం ఏం చేసిండ్రు ఒక కుంటని ఏం దేవుడు స్వస్సపరిచి బలం ఇచ్చినాక ఆకలి కలవరమైందంట వాళ్ళ ఉందరం వాళ్ళ తల కింద అయిపోయినారు అయినాక పేతులు పట్టుకొని నల మీద నిలబడి నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామను ఏ నామను బట్టి దీన్ని చే చిత్రని అడగగా అడగగా శని మన మీద వస్తూనే ఉంటారు ఏమంటుడు వాళ్ళకు నడిమిన నిలబడి అందరు నడిమినబడి ఏమంటుడు అక్కడ ఏ బలం చేత ఏ శక్తి చేత చేతని అడగగా పేతురు పరిశుధాత్మతో నిండుకునే వాడాయి ఇట్లా పే అక్కడ చూస్తే పేతులు సమస్తం పరిశుద్ధాత్మతో నిండిన పూర్తిగా పరిశుధాత్మను నిండిగలవాడ ఇని వాక్యంలో ఈ పేతులు సదిన పేతులు చూస్తే ఈ పేతులు ఒక దినంలో ఎదగని అని దేవుణ్ణి ఈ పేతురు పరిశుధాత్మ కనుబెట్టికి ఆ పదకొండు మంది ఆ పరిశుధాత్మ నిండిన ఇప్పుడు పేతురు అని పరిశుధాత్మ వాళ్ళ సేవకి వెళ్తుండగా వాళ్ళు నలమీట్లో పట్టుకొని చెప్తుండ్రు ఏ బలం చేసే చేస్తు శక్తి చేసే చేస్తుండ్రు మీరు అని వాళ్ళు అడగగా పేతురు పశుధాపంతో నిండుకున్న వాడ ఇట్లా నేను ప్రజలారా అధికారులారా పెద్దలారా ఇంతమంది మళ్ళా చదువు ప్రజలారా ప్రజలారా అధికారులారా అక్కడ ఏమున్నారు ప్రజలు ఉన్నారు అధికారం ఉన్నారు అక్కడ పెద్దల ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారంను గుర్చి వాడు దేని వల్ల స్వస్థత పొందేనని మిమ్మను చేసిన ఉపకారం పొందేనని పేత్ర నోరి మమ్మల్ని మీరు విమర్శిస్తున్నారు కనుక మమ్మల్ని వివరిస్తున్నాను కనుక నడుమిట్లో పెట్టి అందరూ మీరందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా ఇప్పుడు మీరు అందరూ తెలుసుకున్న ఏమనగా ఇప్పుడు మీరు తెలుసుకోండి అనగా మీరు సిలువ వేసినట్టు మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి లేపి దేవుడు లేపినట్టుయుతుల నుండి దేవుడు లేపినట్టు అజరయుడైన ఏసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ నిల్చున్నాడు అలాది ఆ నదిలో యేసు కృష్ణ నిలిచి నిలబడి ఉన్నాడు ఇప్పుకుంటాడు కనుక ఏమంటాడు ఇంకా ఇల్లు కట్టినైనా మీరు ఇల్లు కట్టిన వాడైనకరించిన రాయించిన తృణీకరించిన రాయి ఆయననే ఏసు ప్రభు అని చెప్తుంది ఆ రాయి మూలకు తలరాయి ఆయను మూలకు తలరాయను అంటే ఏ సికర్ ఇస్లాంలో ఇందుకు ధైర్యంతో ఏం చేస్తున్నాడు సాక్ తిని చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక ఏం చేస్తుంటా ఏం చెప్పాలా అక్కడ చూస్తాం మత్స్యస్ వార్త పదార్థంలో పరిశుధాత్మ దేవుడు మీకు తీసుకోవచ్చే ఏం చెప్పాలా మీరు ఇవేవి కానీ అప్పుడు మీకు ఎందుకు ఇచ్చబడుతుందని మన మత్స్య వార్త పదార్థంలో చూస్తాం మనం అరే పరిశుద్ధాత్మ లేకుంటే వీటిని కొందరు సేవ ఉంటారు పరిశుధాత్మ లేకుంటే పెద్ద పెద్ద పాత్రలు పరిశుధాత్మ లేక సేవ చేసుకుంటారు ఏం చేస్తారు వాళ్ళు బాగా సది సది సది అది చెప్తూనే ఉంటారు ఇత్త సేవతారంటే ఒక సేవకుడుకుని ధ్యానం చేద్దాం మనం అపస్తకాలం నైన్టీ అధ్యాయం నైన్టీ చాప్టర్ ఇంత ముందు మనకి తెలిసే ఉన్నది లేకుంటే అలా సేవ చేస్తున్నాడు మనం చూస్తాం ఇక్కడ చూస్తే ఇద్దరు సేవ చేస్తున్నాడు అక్కడ చూస్తే పౌలు బి సేవ చేస్తున్నాడు అపోలో అయినా ఒక సేకుడు బి సేవ చేస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగం రాదు అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం పనుకుంటే దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకు నడిపిస్తాడు అయితే ఏమంటాడు ఇక్కడ చూద్దాం అపోలో కొరిందులో నున్నప్పుడు జరిగినది ఏమనగా ఈ అపోలో కొరంతిలో సేవ చేస్తున్నాడు జరిగిన కదా అపోలో కొరంతిలో ఉన్నప్పుడు జరిగా ఇక్కడ చూస్తాం మనం కొరంతిలో ఉన్నప్పుడు జర్మన్ అక్కడ జరిగింది జర్మనీ కనగా పౌలు పై పై ప్రదేశంలో సంచరించి వచ్చి అసలు ఈ సంచరించి ఏం చేస్తున్నా దేవుని ఆత్మ పౌరుకు నడిపిస్తుంది దేవుని ఆత్మ నీకు నడిపిస్తే ఏం చేస్తున్నావు ఇక్కడ పోవాల ఎవరికి అవసరం ఉంది పరిశుభాత్మ ఎవరికి అవసరం ఉంది నడిపిస్తుంది ఇది నువ్వు మరి సుధాత్మ దేవుడు ఎవరు రక్షణ పోతు ఎక్కడ నశించిపోతుండో ఆటోమేటిక్ నువ్వు వెళ్ళిపోతుంటావు అప్పుడు అక్కడ నీకు తెలియదు అక్కడ పోయినా కారం చూస్తే నీకు తెలుసు ఓహో దేవుడు ఇక్కడ నడుచున్నాయి కారం నుంచి మనకు మనం చూస్తాం ఈ పౌలు శ్రీలు ఒక పూత దైవం వెళ్ళగొట్టిన తర్వాత ఆ పూత దైవం వెంటారుతనే ఉంటది ఇది దేవుడు సమంతుడు మీకు రక్షణ సిద్ధం చేస్తుంటే పౌలు వ్యసనబడి ఈమెం చెప్పేది ఏమి దిగి ఏ శ్రీకృష్ణ వదులు అంటే సరి రెండు మాటలు రెండు మూడు పాటలు చెప్పాడు రెండు మూడు పాటలు ఏ శ్రీకృష్ణ వదులు అంటే వదిలిపోయినాక అక్కడ చూస్తాం అక్కడ బియ్యం చేస్తారు పట్టుకొని వారు సరసల్లా ఇస్తారు సరస అప్పుడగా ఒక శ్రమ ఒక మేలు ఉంటుందని తెలియదు కానీ ఒక కుటుంబం రక్షణ పొందుతుంది ఆ శ్రమల్లో గాలి తిన్న తర్వాత ఒక సు సుబ్రహ్మణ్యం ఏం చేస్తున్నాడు దేవునికి మహాశక్తిని బట్టి ఇది మామూలు మనసు కారు ఇది దేవుని ఒక భక్తులు అని అయ్యారా నేను ఏం చేయాలంటే నువ్వు విశ్వాసం పడ్డా కుటుంబంతో రక్షణ దేవుని వాక్యం భోజించి అక్కడ దేవుని ఆత్మ నడుపురా ఆ కుటుంబంతో రక్షణ వది మనమంటే ఏంది దేవుని సువార్థ చెప్తుంది ఈ కష్టాలు వస్తున్నాయి ఈ బదాలు వస్తున్నాయి ఎప్పుడు అనుకోద్దు మనం సాగిపోరా సాగిపోరు మనం కనుక ఇక్కడ చూస్తే చదువుకున్నారు అక్కడ కొరంగా పైపై సంద దేవుని ఆత్మ ఎవరితో కల్పించిందంట పౌరులకు అప్పలకు కల్పించిందంట అక్కడ చదవాలి బేదర్ కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుధాత్మను పొంది వారిని అడిగను అలా పౌరులు కొందరు శిష్యులనుంచి ఏమన్నాను ఏమంటాడు అక్కడ విశ్వసించినప్పుడు ప్రశ్న అంతే చేత మళ్ళా చెప్పారు మీరు విశ్వసించినప్పుడు కరెక్టే మీరు విశ్వసించినప్పుడు మీరు విశ్వసించి సేవ చేస్తున్నాం కరెక్టే మీరు చేస్తుండ్రు కరెక్ట్ ఆ విషయమప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది ఒక అపోలో కల్పిస్తుంది కొన్ని శిష్యులు కల్పిస్తుంది దేవుని ఆత్మ ఏమంటాడు మాట్లాడు నువ్వు మాట్లాడు నీకు తెలుస్తుంది సో పావులులో ఉండి దేవుని అట్లా పావులు మాట్లాడాలి మీరు విశ్వించి పరిశుధాత్మ పొందితీరా చూడండి పరిశుధాత్మ నడిపింపు ఎట్లుంటుంది ఎట్లా ఎట్లా తీసుకుని డైరెక్ట్ నువ్వు రక్షణ పొందినావా చేసినావా చెప్తలేరు దేవుని యొక్క నడిపింపు ఏమంటున్నారు విశ విశించి మంచిదే సేవ చేస్తున్నారు మంచిదే మీరు పరిశుధాత్మ పొందితీరా అని అడిగితే అక్కడ ఏం ఉత్తరం ఇస్తున్న వాళ్ళు వాళ్ళు వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి ఈ రోజు సంఘాల్లో క్రైస్తలు ఇట్లా చేస్తున్నారు పరిశుధాత్మ పొందలేక ఉండారంటారు పరిశుధాత్మ పొందేలేక పొందేలేక సేవ చేస్తున్నారు మా పరిశుధాత్మ ఉండేరని మాకు తెలివేనే తెలియదు మళ్ళా పరిశుధాత్మ లేకుంటే వీళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళు సేవ చేస్తున్నారు వీళ్ళకి ఆసక్తి మంచిగుంది దేవుని సేవ చేయని ఆసక్తి కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ పౌరుల ధర మాట్లాడుతుంది చదువుడాక మన అప్పుడు అతడు అలాగైతే అలాగైతే మీరు దేనిని బట్టి బాప్ పొందితారని వారిని అడగగా చూడండి దేవుని ఆత్మ నడిపిస్తుంది మీరు విశ్వసించండి మళ్ళీ దేన్ని బట్టి బాప్తీస్మ పొందిరి మీ విశ్వాసం పెడుతుం మళ్ళీ దేన్ని బట్టి భాతం పొందిరి ఒక్క విధానంగా పౌలు ఒక విధంగా ఒక మాట్లాడుతుంది దీన్ని బట్టి బాప్సం పొందిరి అక్కడ బాప్సూం దగ్గర వచ్చింది చెప్పగా అడగని వారు యోహోన్ బాప్ తీసాను బట్టి అని చెప్పిరి బాప్సం పొందింది యోహోన్ బట్టి బాప్సం పొందిరాయ్యా అది పౌలుకి చెప్తున్నావు అక్కడ అందుకు పౌలు యోహోన్ తన వెనక వచ్చి లేఖను చెప్తున్నారు లేఖను చెప్తున్నారు లేఖను వాళ్ళు చెప్తున్నారు పౌలు అప్పుడు చెప్తున్నావు యహోన్ చెప్పలేదా మీకు అని యోహన్ బట్టి వాపసం పొందింది యుహోన్ చెప్పలేదా అని అక్కడి ఆ లేఖను అక్కడ నుంచి చెప్తున్నాడు పౌలు పౌలు యోహోను తన వెన వచ్చు వెనక వచ్చు అని అందు అనగా ఏసినందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచ్చు చెప్పూ మారు మనసు విషయమైన బాప్ తీసం ఇచ్చిందని అది మారు మనసు బాప్సం కానీ ఇంకా ఏసు ప్రభు ఇంకా తిరిగి శివలో పోలే కనుక వచ్చిపోతే ఇంకేంటి మారుమాస భాషం అంత వరకు తువాసనం చేసిన యోహాను కనుక మీకు చెప్పలేదా ఇంకేమంటాడు అక్కడ చూద్దాం సార్ తర్వాత వారు తర్వాత పౌలు వారి మీద చేతి నుంచిగా పరిశుధాత్మ వారి మీదకి అలా అది పౌలు అప్పుడు చేతి ఉండగా పరిశుధాత్మ వాళ్ళ మీద వచ్చాను ఇంకేమొచ్చిన అన్ని భాషలు వాళ్ళకు దేవుడు దయచేయడం చదువు అప్పుడు పౌలు వారి మీద చేతిలోంచగా పరిశుధాత్మ వారి మీదకి అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకు మొదలుపెట్టిరి మొదలుపెట్టిరి ఇప్పుడు సర్వసత్వంలో వచ్చిన వాళ్ళు అనియా అంటే అశుధాత్మ కోసం కనిపెట్టుకొని మనం వెళ్తే పశుధాత్మ దేవుడు మన ధర కారణం చేస్తున్నాడు ఏం కార్యం చేస్తుంది నీకు తెలియదు అక్కడ పోయినా కాక నీకు తెలుస్తుంది అక్కడ కనుక ఇక్కడ చూస్తే ఆ కాలంలో శరీరం యుద్ధం ఉండే కనుక ఈ కాలంలో ఏం చూస్తున్నాం మనం సైతం శక్తిని పోరాడుతున్నాం పాతిరే పగడిపోతే పోరాడుతున్నాం ఒక్కొక్క ఇంట్లో పోతే దయ్యాలు ఆవరిస్తూనే ఉంటాయి రకరకాలు ఆవరిస్తూనే ఉంటాయి దాన్ని బంధిస్తూనే పోతాం ఒక ఇంట్లో పోతే గుంపుంపు దయ్యాలు ఆవరిస్తూనే ఉంటాయి పోతే పోంటే కానీ భాషతో ఉంటే మాట్లాడే దాన్ని బంధిస్తేనే పోతాం అయితే పాత నిమి ఏం చేస్తున్నాడు పాత నిమే ఒక్క వాక్యం చేసి ముగితాం చూస్తాం ఒక్క విషయం ఇక్కడ దావి తీసు ట్వంటీ సెవెన్ చూడు సార్ ట్వంటీ సెవెన్ ఫస్ట్ చెప్పారు ఫస్ట్ నుంచి చెప్ప సార్ యహోవా నాకు వెలుగును రక్ష రక్షకునే ఉన్నాడు యొక్క దావిడు యహోవా నాకు రక్ష యహో వెలుగు నాకు రక్షకు నాకు రక్షించే దేవుడు నేను ఎవరికి భయపడదును ఎవరికి నేను భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును యహోవా నాకు ప్రాణదుర్గము ఎవరికి వెరుతును ఎవరికి వెతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు శరీర మాంస దుష్టు వచ్చినప్పుడు బాధించి శత్రు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి కూలిరి హలలి నా మీద బాధించి వారు కూలిరి అంటే ఆ కాలంలో శత్రు చారుంగి వచ్చిన వారే కూలిని కనుక యహో నాకు రక్షణ కలిగేసిన ఇక్కడ చెప్తుంది దావిదు అయితే పిలి ప్రాణి పత్రిక మనం ఏం చూస్తుండ్ర అపోతకాలం ఐదు వద్దాం ఎనిమిది ఎనిమిది ఐదు చూడు ఇక్కడ చూద్దాం అప్పుడు ఫిలిప్ సమరే పట్టణంకు వెళ్ళి అప్పుడు అప్పుడు ఫిలిప్ ఏం చేసిందా ఈ పిలిపు ఒక్కసారి చెప్పినాడు మాకు మా తండ్రికి కనపరచు మన ఈ ఫిలిప్ సరిగ్ ఉన్న ఫిలిప్లు ఆత్మీయంగా ఈ పిలిప్ మనం చూస్తాం మాకు తండ్రికి కనపరిచే అంటే ఫిలిప్ ఇంతవరకు నాకు ఎలగవా అని ఈ పిలిపులు ఏం చేసిన ఇప్పుడు ఆత్మను పొనుకొని ఆ సమరిస్తకపోయినట్టు ఆ సమరిస్త పట్నం దయ్యాలతో నిండి ఉన్నది ఆ సమర పట్నం దయ్యాలతో నిండి మనం ఇక్కడెక్కడ పోతే మనుషుల దయ్యాలు నిండి ఉంటది భయంకర దయ్యాలు ఉంటాయి కనుక ఆ ఫిలిపు సమర పశ్చిమంలో దేవుడు అక్కడ ఫిలిప్ నడిపించిన దేవుని యొక్క స్వార్థ చెప్పినప్పుడు ఏం జరిగింది అక్కడ అప్పుడు ఫిలిప్ సమర పట్టణంకి వెళ్ళి స్వార్థ క్రీస్తును వారికి ప్రకటించి ప్రకటించగా జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఎందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అలా ఫస్ట్ ఏం చేసినప్పుడు ఆయన చేసిన సూచక్రియల మీద ఆయన చెప్పిన మాట మీద ఏక ఒక ఒక మనసు చేసినట్టు అక్కడ పట్నం ఇది పశుధాత్మ దేవుని వాక్యం ఇది వాకు ఇది అక్కడ పెరిగి దేవుడు జరిగించినడు అయితే ఏం జరిగింది అక్కడ అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను మన అనేకులు పట్టిన అపేత ఆత్మలు కెగ్గలేసి పడి ఈ కాలంలో అవి అదే ఉన్నది అనేక ఎందుకు పిడిస్తుండ్రు అపోది అంటే అయింది పిడిస్తున్నారు దేవుని పిడలే పిడిస్తున్నారు రక్షణ పొంది దేవుని పిడలే అపోదికి దాసైపోతుండ్రు పసి దాత్మ కనబెట్టుకుంటా ఏమైనా చర్చికు పోవాలా బైబుల్ చెప్పింది బైబిల్ కొంత తీసుకుపోరు ఫోన్ తీసుకుపోతారు బస్ ఫోన్ ఉంది కదా బైబిల్ ఎందుకు ఆ ఫోన్ చెప్పినాక ఫోన్ చూసినాక వాక్యం వాళ్ళ జ్ఞాపకం ఉండేది చచ్చిపోతారు ఫోన్ చూసినా బస్ చెప్పిన బస్ కదా మనమైతే బైబిల్ తీసుకుపోయా టిక్ పెట్టుకుంటాం మళ్ళా ధ్యానం చేస్తాం టిక్ పెట్టుకుంటాం అక్కడ బైబిల్ అంతా టిక్లు ఉంటాయి బైబుల్ అన్ని ఒకసారి దేవుని ఆత్మ ఎట్లా చెప్తారో చూసి ధ్యానం చేస్తాం పూర్తిగా బైబిల్ ఆ టిక్లు ఉంటాయి అన్ని వాక్యాలు పరిశుద్ధాత్మ లేకుండే స్నేహకులు మీరు వచ్చి రాండి మీరేండి కనుకనే మీరు వెళ్ళిపోండ్రి మళ్ళీ అయినండి మీకు ఏ అపాయం రాదు మీకు ఏ అపాయం రాదు మళ్ళీ అపాయం వస్తే చూసేవాళ్ళు మీ లేరు వాళ్ళ అపాయం వస్తే ఆ కాలంలో మనం ఉన్నాం కానీ మీరు రాండి గుంపు గుంపు పోతారు కనుక అక్కడ ఈ రోజు అనేకుల దయ్యాలను మనిషి పెళ్ళి పిలుస్తుందంట అనేకులు బంధకాలంలో ఉన్నారు సైతాన్ బంధకాలలో సైతాన్ని చెరచాలు ఉన్నాను ఇప్పుడు ప్రభు చెప్తాను బంధుగా ఎప్పుడు అక్కడ తీ అక్కడ పోకుంటే ఆ దయ్యాల నుంచి బానిస పడి దేవుడు నేర్పించి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళకు విడుదల ఇచ్చినడు దేవుడు పంపించి ఏం చేస్తున్నట్టు అక్కడ అనేకులు అపరిప దయ్యాలు కేకలేసి విడిచిపోయింది ఎందుకు దేవుడు అగ్గి కదా అగ్గి అగ్గితో చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే అగ్గితో దయ్యాల ఖాళీపై కేకలేసి వదిలిపోయింది వాళ్ళకు అప్పుడు మిగతంగా ఏం కలిగిందంట పట్టణంకు అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగను ఎంత సంతోషం లేదు ఈయన చూస్తే పడరాదు ఈయన చూస్తే పడారాదు ఈయన చూస్తే పడరాదు ఈయన చూస్తే పడరాదు కుటుంబంలో ఎందుకు గొడవలు కుటుంబం ఎందుకు లేస్తారు ఎందుకు కుటుంబం కొట్టుకుంటారు కట్టుకుంటారు అక్కడ పరిశుధాత్మ దేవుడు సంచరిస్తారు వాళ్ళు లేడు సశ్వతనం లేదు మళ్ళా ఇంటర్ మళ్ళా దానికే బాధితులు అవుతారు ఎంతో దిన నుంచి మన గ్రూప్లో ప్రే చేసిన ఒక బ్రదర్ని వాచింగ్ ప్రే చేసిన అన్ని చేసిన అన్ని చేసినా అన్ని వాక్యాలు చెప్తాను ఇంతకుముందు చెప్పినా నేను ఆయనకు కొన్ని వాక్యాలు చెప్పిన ఈ క్రీస్మస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో కొట్టుకుంటే రక్తం చూస్తారు వాళ్ళు రక్తం చూసుకుంటారు ఒకసారి బయజర్మైతే నేనే పక్క పోయి ఏం చేసి హాస్పిటల్ తీసుకుపోయినా కా వాళ్ళ మామ వచ్చినాడు ఆ వాళ్ళ మామ వచ్చి తీసుకుపోయిస్తారే మీరు నేను మంచిగా హాస్పిటల్ పోతే చెక్ చేసి వెంటనే ఆ బీపీ మెడిసిన్ ఇచ్చినారు మళ్ళా చిమ్ ఒక కిస్మత్రి కిస్మ తాత అంట ఇస్తారంట మంచి కూర్చేసి మంచిగా రక్తం చేసినవారు వాళ్ళకు ఎంతో పాసం చేసిన మన గురుపులో ప్రాంతం చేసినారు అన్న ప్రాంత సందర్భాలు విడుదల పడినాయిగా మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్పిన చూడండి పోతే పోండ్రి అక్కడ ఏమి ఇస్తారంట కెమికల్ దాక్ష రసం బ్రెడ్ ఇస్తారంట మన ఇక్కడ ఏమంటారు మన బ్రెడ్ మన బ్యాక్ బ్రెడ్ ఇస్తారంట బల అది ఆయనది ఇస్తారంట ఇప్పుడు చేసి చేసి చెప్పిన పోతే మీ పోండి మీ ఇష్టం కానీ వాక్యంలో విని ఇప్పుడు కొన్ని వారు మంచిగా సైతం చూస్తాడు మంచిగా మంచిగా చూస్తాడు కొన్ని తర్వాత మళ్ళీ రాడా వాడు ఇది యుద్ధం కదా మళ్ళా కొట్ట మళ్ళా కూడా ఎంత ప్రార్థన చేసింది మనం ప్రార్థన చేస్తున్నాం విడిపిస్తున్నాడు దేవుడు ఆయన కృపగలే దేవుడు జాలి దేవుడు కానీ నువ్వు దేవుణ్ణి సమర్పించకుంటే ఎంతవరకు కాపాడుతాడు దేవుడు మళ్ళా కుటుంబంలో కొట్టాలి తండ్రి తిట్టడం మమ్మీని తీట్టడం అంటే కుటుంబం ఎందుకు శ్రద్ధ బిదలవుతుందంటే పరిశుతాత్మ దేవుడు వాళ్ళు లేడు సంచరిస్తాను సత్యాన్ని లేదు ఎన్నోసార్ చెప్పిన ఒకసారి ఏం చేస్తున్నాను ఒకసారి నాకు కళ మా ఇల్లు పైన పైన నిలబడ్డాడు వాళ్ళ చట్టు కింద ఇక్కడ చట్టును తడుగుని నిలబడ్డాడు అప్పుడు నా కళ కొంచెం అర్థమైంది ఇలా కొంచెం ఇంత భయంకర దుస్థతం వస్తలేదు అయితే సైత శక్తులు పోయి చెన్నైలో తీసుకున్నట చెన్నైలో తీసుకుపోయి ముని దాన్ని చూసుకున్నట ఒక సైతం పెద్ద సైతం మునుగుతున్నప్పుడు ఏసపా అని పిలిచినట మళ్ళా దేవుడు లేపినడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది దేవుడు మనము లేపుతున్నాడు కానీ వాళ్ళ దేవునికి లోబడతలేరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ గంట కంటే ప్రార్థన చేయాల ప్రార్థన వల్లనే ఇది సాధం అని ఏసపనకు కానీ వాళ్ళు ఇంకే లేరు చెప్తే చెప్తే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు అక్కడ పోతుండు ఇక్కడ పోతుండ్రు ఏ ఈ చెట్ల ఆ చెట్ల ఆ చెట్ల అంత కలుగులు ముందైపోయింది కనుక దేవుని వాక్యంకు వాళ్ళకు చోట ఇస్తలేరు దేవుడు చిన్న వాక్యం దీవించక సోదం యశ్వ్రభా నా దీవానికి సోదం బ్రహ్మసాగర్ దైవానికి శుతం యశ్వ్రభ నా దీవానికి సుతం దావి దిర్ధసురు ఉండే యశ్వ్రభ నా దీవానికి సుతం యశు ప్రభానా దీవం మళ్ళీ తను ఇక్కడ సువార్త మిగిలిన పట్టి వెళ్ళి అనేక ప్రభా రక్షణ పొందింది ఆ మంత్రాలు బి వచ్చింది ఇంత భాగం చూస్తాం కనుక నేను సద్యమో చేసుకుంటాను కనుక సుప్రభ నా దీవానికి సుఖం ఆత్మ వాక్యం ధ్యానించి కనిపెట్టుకుని ఈ లోకంలో వెళ్ళాలా ఈ లోకం భయంకరం చే సుప్రభ నా దీవానికి సుఖం వారు గతించే లేక తిరిగిపోతున్నారు రైతులు వారు నరకాన్ని తీసుకుపోతుంటారు కనుక ఎట్లా ఒక్క ఆత్మల భారం కల్లీల పర అందరూ దయచేసి ఇన్న ప్రభా దావుల దగ్గర నిందారా ఉండాలా ఇదిగల సేవ చేస్తాను సాయించే మనీసీ థ్యాంక్ యూ బ్రదర్ మనకు ఇంకా కొంచెం సమయం ఉంది క్యాథరీన్ సిస్టర్ మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారా ఓకే అక్క చేస్తాను అక్క పరిస్థితిగా అయోన్ అధుడా సరశక్తి మధ్య జీవం గల తండ్రినికే వందనాలు ప్రభావ నిన్న నేడినంతరం ఏక రీతి ఉన్న తండ్రి నీకు స్తోత్రమును నైనా ఇంతవరకు వాకింగ్ మీరు మాతో మాట్లాడిన ప్రభావ అందుని బట్టి స్తోత్రం వాక్యం సరంగా మేము జీవించి లోబడాలా తండ్రిని రాకడా తితరులో అందు ప్రభావ మేము సిద్ధంగా తయారు మన ఎటువంటి నా పాపం నిషమించి మమ్మల్ని కడిగి పరిశుతపరచండి తండ్రి యేసు ప్రభాసు కృష్ణ నామంలో ద్వ గొప్ప విజయం చే తండ్రి వందనాలు ప్రభా ఏసయానికి వందనాలు ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి రాక ఇష్టపరచుకోండి తండ్రి మరి ప్రేర కోసం ప్రార్థిస్తున్నంత విజ్ఞాపన ప్రార్థనలోసుప్రభ మన యశుప్రభ మన ఈ లోకంలో యసుప్రభ ఎంత మంది రక్షణ పొందలేదో ప్రజల ప్రభ దేశాల అందరూ రక్షింపబడును కాక సైతార రాజ్యాన్ని కూర్చివేసి నీ రాజ్యాన్ని కట్టబడాలా మీరే కార్యం పడిపోయిన సేవకుల విషయంలో ప్రార్థిస్తున్నాను ఆవిడ జ్ఞాపకం చేసుకోండినైనా ఎంతమంది పడిపోయిన సేవకులు వాళ్ళు తిరిగి లేవాలా ప్రభావ గొప్ప విజయాన్ని అయి చేయడం తండ్రి ఏ సూప్రభా యథార్థమైన సేవ వాళ్ళు చేయాలా మీరే సహాయం చేయడి దేవా మునుపటికన్నా బలమైన సేవ చేయాలా బలమైన పాత్రకు మీరు వాడుకోండి రాకడికి తప్పకండి దేవా బ్లడ్ రిజిస్ట్రేషన్ లో ప్రార్థిస్తున్న దివా బ్లెస్సీ మరి సిస్టర్ లోప్రభ ఆ బిడకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి బిడ్డకు యేసుకృష్ణ నామలో కంటి చూపు మంచిగా రావాలా మీరే కార్యం జరిగించి తండ్రి ఎసయానికి వందన స్తోత్రం చెల్లిసిన మరి దక్షకులు సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా మరి యేసుకృష్ణ నామంలో తె ప్రభా మంచి ఆరోగ్యం స్వస్థతో దయచేయండి దేవా ఇన్సురిన్స్ రిలీజ్ కావాలా ప్రభ షుగర్ నార్మల్ ఉండాలా సైత నాటకాలు గద్దించండి చీక శక్తిని దేవా ఆ తోడే నడిపించి కుటుంబ తండ్రి మరి సైతాన్ ఆటకాలు గద్దంపబడాలా గొప్ప విజయాన్ని దయచండి ఏసు ప్రభా నశించే వాళ్ళ ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయినా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి రక్షించండి తండ్రి మరి ఎక్కడ యేసు ప్రభా సైతాన్ని పనిచేస్తున్నాం అనుకున్న కుతర అనుచరులని కాలిపోవాలా మీరు ఏ కార్యం తండ్రి ఏసు ప్రభావ వారంతా రక్షింపబడాలా ప్రభా నశించకుండా మీరు కాచి కాపడండి పరులకతూ తాదర దయచండి ఏసు ప్రభానికి వందన కుటుంబం పట్ల గొప్ప అద్భుతాలు జరిగించి రక్షించుకోండి మరి హాస్పిటల్లో మూలుగుతున్న ఆత్మ విషయంలో ప్రార్థిస్తున్నానైనా వాళ్ళకు కూడా సంపూర్ణంగా సుస్థత దండి దేవా వాళ్ళకు పతోక రిపోర్ట్స్ నారమో మీరు సహాయం చేయండి దేవా వాళ్ళంతా డిచార్జ్ ఇంటికి వెళ్ళిపోను కాక మీరే కార్యం జరిగించండి దేవా నువ్వు స్వసపరిచే దేవుడో ప్రభా నీ కడవర కుమ్మరించండి పతోబెట్టి మీరు ఏర్పరచుకున్నారు ప్రభా వాళ్ళు కూడా నీ రాజ్యాన్ని కట్టే బిడ్డలు ప్రభా సైతం చేతు విడదా పొందును కాక మీరే కార్యం జరిగి రక్షించుకోండి సాక్షి బిడిగి నిలబెట్టుకోండి తండ్రి మరి ప్రతి ఒక్క సంఘం కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయినా మరి వారేసుకృష్ణ నామాలు దేవా సంపూర్ణంగా మీరు మార్చుకోండి తెవా దేవా నీ పేరు చెప్పుకొని వేసు ప్రభా లోల్లో అబద్ధ బోధన చే బయలుదేరు ప్రభా వాళ్ళకున్న అనుచర్లన్నీ కాలిపోవాలా ప్రభా తనపుల తాన్మార్ కావాలా ప్రభ మీ సత్యాన్ని ప్రకటించే బిడ్డ మీరు వాడుకోండి ప్రతి సంఘం ప్రభ యార్థంగా జీవించాలా ప్రభా మీరే సహాయం చేయండి ప్రతి ఒక్క మీరు మాట్లాడండి మరి సంఘం ఏసుప్రభ శిష్యులుగా తయారు చేయాలా ప్రభా యేసుప్రభ మీరు సహాయం చేయండి తండ్రి లోపలంతా యేసు ప్రభ అబద్ధ బోధన చె నింపబడ్డది ప్రభా దేవానికి వందనాలు ప్రభ మరి అనేకమైన గొర్రలు నశించిపోతున్నాయి ప్రభా మరి ఆ బోధ నుంచి విడుదల పొందాలా ప్రభా సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని దయచేయండి మీరు మాట్లాడండి పతొక్క ఆత్మతో మీరు మాట్లాడినారు ఆయన పతొక్క బిడ్డ మీరు ఏర్పరచుకున్నారు కనుక ప్రభా వాళ్ళని సంకల్పాన్ని చిత్త నెరవేర్చ బిడ్డలు ప్రభావ ఈ లోకంలో వేసు ప్రభా ప్రతొక్క అవసరకర కొరకే వాళ్ళకు ప్రార్థిస్తున్నారు ఆయన దాని కొరకే వాళ్ళు వాడుకుంటున్నారు సంపూర్ణంగా మీరు మార్చుకోండి ఆయన విజయాన్ని దయచేయండి రక్షించుకోండి గొప్ప విజయాన్ని మీ దయచండి తండ్రి పథక బిడ్డితో మీరు మాట్లాడండి ఆయన నా ప్రభుత్వ తండ్రి నీకు స్తోత్రం మనకు ఏపీఎం బ్రదర్శిస్తాను తాకండి సేవకుల విషయంలో గొప్ప అద్భుతం మీ జరిగించండి మరి కుటుంబాలు మారు మారకున్నాన కుటుంబాలంతా సంపూర్ణ రక్షణ మార్గం నడిపింపబడాలా గొప్ప విజయాన్ని మీరు దయచండి తండ్రి సేవల బలంగా వాడబడాలా నీ పరులోక దర్శన దయచండి పరులోక యశు ప్రభ మర్మాల మీరు మాట్లాడండి దేవా యశు ప్రభని ముఖ దర్శనం దయచండి స్వరం వింపించబడాలా ప్రభ పతొక్క బిడ్డ నీకు లోపడి జీవించే శక్తి దయచండి ప్రతొక్క బిడ్డితే మీరు మాట్లాడండి నా ప్రభుత్వం నీకు వందనాలు ప్రతొక్క బిడ్డ యశు సంపూర్ణమైన సంపూ కృష్ణ నామన్న దేవ సమర్పణ జీవితం వాళ్ళకి తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడండి అయినా గొప్ప విద్యాన్ని మీ దయచేసి బలమైన సేవలో వాడబడాలి అద్భుతంగా మీరు వాడుకోండి రాకపోతే పంచుకోండి తండ్రి మరి సంతానం లేని వాళ్ళ విషయంలో ప్రార్థనలు అయినా వాళ్ళ మీద అపకారం చేసుకొని రక్షించుకోండి గొప్ప విజయాన్ని మీరు దయచేయండి తండ్రి ఏసుకృష్ణాలలో పదొక రిపర్స్ నార్మల్ ఉండాలా పదొకటి ఒక సంతానం కలగచేయండి గొప్ప విద్యాన్ని మీరు దయచేయండి ప్రతొక బిడ్డితో మీరు మాట్లాడండి దర్శనం ఇచ్చి మాట్లాడే దేవుడో దేవ మీరే సహాయపడండి ప్రభా మీరే కాలం జరిగించండి తండ్రి మరి ఇదొక విషయంలో ప్రార్థన ఎంతవరకు జాబు లేదో అందరికీ జాబ్ ధర మీ సహాయం చేయడం ఆటంకాలను తొలగించండి దేవా ఎంతో మంది కుటుంబాలు పోషించకుండా ప్రభా ఎంతో మంది నశించిపోతున్నా ఆయన వాళ్ళ కుటుంబ అవసరకర మీద తీర్చే ప్రభా వాళ్ళ కొరకు మంచి జాబ్ దయచండి మార్గం తెరవని ఆటంకాలం తొలగించండి ప్రతి ఒక్క జాబు దేండి మరి వివాహాలు ఎంత మందికి కాలేదు మరి బ్రదర్ సిస్టర్కి అందరికీ జరగాల మరి ఏమన్నా కాలంలో నీ మోసే బిడ్డలు ప్రభావ వాళ్ళకి నీచరంగా లైఫ్ లో సెటిల్ కావాలా తండ్రి నీకు వందన ఏ దుష్టుడు వాళ్ళు అవకాశం లేదు ప్రభావ వాళ్ళనిస్తున్నాం అయినా వాళ్ళకి సరే వయసులో వివాహం జరగాల ఆటంకాలను తొలగించండి తండ్రి వివాహం జరగడం మీరు కాలం జరిగించండి తండ్రి మరి చిన్నపిల్లల విషయంలో ప్రార్థనం చిన్నపిల్లల ప్రభాజం ప్రభ వాళ్ళ యశ్వభ ఆటంకం చేయదని వాక్యం సెలభిస్తుంది ఆయన వాళ్ళెంత ఎసునామంలో దేవా ఎవరినసలుగా తయారు కావాలా తెవా మీరే సహాయపడండి తెవా పతొక్క దాంట్లో మీరుతో నడిపించి విజయాన్ని మీద తెయచ్చండి తల్లిదండ్రుల కూడా మంచి ధ్యానం మంచిగా పెంచాలా ప్రభా చిన్న బిడ్డలకు అంతా తోడ నడిపించి విజయాన్ని విద్య అయించండి ఉన్న ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం అయినా పత ఒక్క బిడ్డ యేసుప్రభ ఆత్మహ్యత నడిపింపబడాలా మీరే సహాయం చేయండి విజయాన్ని విద్యా ఇచ్చండి వందన సేవ తల్లిదండ్రుల చొప్పున నడవాలా ప్రభా భయం భక్తి కలిగి జీవించాలా చిన్న బిడ్డలు ప్రభా యేస ప్రభావ మొక్కల చిన్న జీవితంలో కలగచ్చేయండి తండ్రి ఏసుప్రభ వాళ్ళంతా బలమైన సేవకులు తయారు కావాలా వాళ్ళ యేసూ ప్రభావ వాళ్ళ తరంలో వారి సేవకులు తయారు కావాలా మీరే సహాయం చేయండి విజయాన్ని మీద ఇచ్చేయండి ఎవరు అన్ని కాల్చిన పెట్టండి ప్రభా మరి ఉద్యోగస్తులను సాహిబిడిగా నిలబెట్టండి వాళ్ళ కాలేజ్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా తోడే నడిపించండి ఏ సైతాన్ని కూడా ముట్టనిక అవకాశం లేదు ప్రభావ మీరే సహాయం చేయండి విజయాన్ని విద్యా ఇచ్చేయండి ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి జ్ఞాప నడిపింపు ఇచ్చండి తల్లిదండ్రులు చొప్పున నడవాలా ప్రభా ఎవరస్సులు ప్రభావ ఏ పాపంలో పడిపోకుండా మీరే తోడే నడిపించి విజయాన్ని విద్య ఇచ్చేయండి ఇంకా బలమైన సేవకులు తయారు కావాలా ప్రభావ మీరే సహాయం చేయండి మరి ఆర్థిక ఇబ్బందులు తొలగించి విజయాని మీద ఇచ్చేయండి తండ్రి ఇంతమంది బాధల భేదాలు దుఃఖాలు రోగం కురిగి ఘషిస్తున్నారు ప్రభా వాళ్ళ కావాల్సిన అక్కలని తీర్చి పోషించి రక్షించుకోండి ఇది వా మార్గం తెరవడా కుటుంబానికి ప్రభావా ప్రతి ఒక్క దాంట్లో మీరు సహాయపడే విజయాన్ని మీద దయచేయండి మరి కుటుంబాలంతా సమాధానం దయచేయండి భార్య భర్తల సమాధానం పిల్లల మధ్యన సమాధానం ఏసు నీకు వందన స్తోత్రంలో చరిశ్రమనైనా ఏసు కృష్ణనాముల తల్లిదండ్రుల మధ్యలో కూడా సమాధానం కలిగి ఉండాలా ప్రభావ మీరే కారం జరిగించి అందరూ ఐకత ప్రేమ దచ్చే నడదమ్ములు అక్కచిన అందరి సమాధానం కలగజేసి విజయం ఇచ్చే దేవుడ ప్రభావ మీరే కారం జరిగించి నందన్ సాయన విషయంలో ప్రార్థించినాం అప్పుడు ఇన్ఫెక్షన్ అంతా పోవాలా చెవులు ఇన్ఫెక్షన్ అంతా పోవాలా తెవా అప్పుడు శోధన మర్రగణంగా కొట్టి వేసి కుటుంబం అంతా రక్షించుకొని సాక్విడిగా నిలబెట్టుకోండి శృతి శిష్టంశంలో ప్రార్థిస్తున్నాం దేవా మరి గర్టు ప్రాబ్లం నుంచి విడుదల దయచేయడం సంపూర్ణంగా విడుదల కలగ చేసి నెమ్మది శాంత ంత దయచేసి కుటుంబం రక్షించుకోండి గిద్దెను బాబు విషయంలో ప్రార్థానాన్ని ఎక్కువ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా రక్షించుకుంటుంది దా బిడకు తోడ నడిపించి విజయాన్ని మీద దయచండి లక్ష్మణం గురించి ప్రార్థన దేవా గర్భ సంచిన గడ్డంత పోను కాక ఇన్ఫెక్షన్ త పోవాలా ప్రభా నిరేకారం జరిగిచ్చి కుటుంబంతో రక్షించుకోండి రక్ష్యంతో కొనండి ఆయన గొప్ప విజయాన్ని దయచేయండి ప్రేమ ఉంటాం తాకండి గొంతుల గడ్డను పోవాలా సంపూర్ణంగా సుసత దయచేసి సైతన్ రాజ్యంత కూల్చివేయండి సైతన్ ఏరనికి వీలేదేవా సంపూర్ణంగా విడుదల దండి ఆ విఘ్నో పాపన ముట్టడి తాకని ఫీడ్ నుంచి విడుదల దండి నరల బరిహిత మీరు కొట్టి వీళ్ళు సంపూర్ణంగా సుసత విడుదల చేసేసి రక్షించుకోండి రాక పుట్టుకుం అంత సేవ చెయ్యాలా మీరే బలంగా మీరు వాడుకొని సుందర్రా బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం తీవ్ర సమస్యతో బాధపడుతున్నానైనా అవిడ సంపూర్ణంగా మార్చుకోండి తండ్రి నీ స్వరం చేత నడిపించండి దేవా అవిడ బలమైన సేవ చెయ్యాలా దేవా వేరే కారం జరిగించండి దేవా నీ పరులో కొద్ది కాబ్దరి ద అప్పుడు సంపూర్ణంగా స్వస్థత దయచేసి కుటుంబాన్ని పోషించే జ్ఞానం దయచేయండి తండ్రి రేణి కృష్ణం కూడా ముట్టడి తాకండినైనా అప్పుడే మంచి ఆరోగ్యం స్వస్థత దయచేసి శోదం మర్రగడ కొట్టువేసి ఆకలి అరుగుదన దయచేయండి బలం శక్తి చెత్త నింపబడాల దివా గొప్ప విజయాన్ని దయచేయండి దేవి సృష్టి కూడా ముట్టడి తాకండినైనా అప్పటికి ఎటువంటి సర్జరీ జరగకుండా ప్రభావ మీరే ముట్టి తాకి శ్సపరచండి దేవా బిడ్డ సేవ చేయాలా దేవా వాళ్ళ భర్త తాగుంచి విడుదల పొందాలా కుటుంబాన్ని పోషి జ్ఞానం దించండి భయంకరమైన స్థితి నుంచి ప్రభా బిడ్డ విడుదల కలగచ్చేయండి తండ్రి సైతాన్ని రాజ్యం కూలాల ప్రభ మీరే కార్యం జరించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందన కుటుంబం సేవ చేయాలా మీరు సమర్పణ జీవితం దయించండి దేవ దేవశిష్యులకు చుట్టాగ్నికర్జన పెట్టి ఇంకా ముందుకు నడిపించి నీ పరిశుద్ధాత్మచత అభిషేకించి బలంగా మీరు వాడుకొని నిరాకడకిస్త పచ్చుకోండి సరితశ్రం కూడా ముట్టడి తాకండి అప్పుడే బ్లెడ్ క్యాన్సర్ ఉంచి విడుదల మీరే సంపూర్ణంగా స్వస్థత దయచేసి కుటుంబం అంతా రక్షించుకొని నిరాకరిత పచ్చుకొని లక్కి చిన్న పాపను కూడా ముట్టడి తాకండి మరి ఎక్కడైతే బోన్ పెరుగుతుందో ప్రభ అక్కడ జరగడానికి దేవా సైతం నుంచి ఇక్కడ ప్రభా మరి కుటుంబం అంతా దేవా ఆ కుటుంబం తోడ నడిపించి విజయాన్ని అయితే కుటుంబం ఉన్న కట్టలు విరగొట్టండి మీరే సహాయం చేయండి శివదాసు కూడా ముట్టడి తాకండి స్వత విడుదల దయచేయండి బ్లడ్ క్యాన్సర్ విడుదల పొందాలా కుటుంబంతో రక్షిపబడాలి రక్తం రోక్షణ పిడకు దయచేసి శోధన కొట్టి వేసి కుటుంబం అంతా సేవ చేయాలా బలంగా వాడబడాలా మీరే కారం జరిగించి అన్వీకప్ప చిన్న పాపను కూడా ముట్ట మరి ఫిడ్స్ రాకుండా తర్వాత సహాయపడుతున్న విధానం అంత షుగర్ కూడా నార్మల్ ఉండాలా ఆ బిడ్డ చదుకున్న జ్ఞానం పిడకు దయచేయండి చిన్న బిడ్డ ప్రభావ తోడే నడిపించి విజయాన్ని దయచేయండి నగరసింహరావు బ్రదర్ విషయంలో మరి లంగ్స్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లంస్ విడుదల పొందాలా దేవా ఎక్కడైతే యశసుభ మూత్ర ఎక్కడైతే యశుప్రభ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సంపూర్ణంగా స్వస్థత దయచేసి ఆ కుటుంబం యశప్రభ ఎంకా అడగదు ప్రభ ముందుకు నడిపింపబడాలా పలమైన సేవ చేయాలా బలంగా మీరు వాడుకొని రక్ష రమేష్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం చెడు వెసలాంటి విడుదల దయచేయండి భార్య పిల్లిని ప్రేమగా చూడాలా కుటుంబం అంతా దేవా కుటుంబాన్ని కడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు చేస్తున్నాం నాయన ఆ కుటుంబం సేవ చేయాలా దేవా మరి కుటుంబ చుట్టుపక్కల ఉన్న అంతా మారి రక్షింపబడాలా వాళ్ళ అత్తా వాళ్ళ మరిది అంతా మారాల ప్రభావ మీరే కారం జరిగించండి ఎటువంటి ఏసు ప్రభ అటంకారం లేకుండా భార్య భర్తలు మధ్యలో సమాధానం దయించండి తండ్రి శోధన కొట్టివేయండి విడుదల దయచేసి రక్షించుకొని చిన్న బిడ్డలు మంచిగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలా ప్రభా మీరే తోడై నడిపించి విజయాన్ని మీరు నాగరాజు బ్రదర్ విషయంలో ప్రార్థన దేవా ఆ బిడ ముట్టడి తాకండి అయినా ఆ బిడకి యేసుకృష్ణాములు నిల్లు కట్టబడాలంట ప్రభా ఆవిడ తాగుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా రక్షణ మార్గం నడిపించి విజయాన్ని మీద దయచేండి అశోక్ బ్రదర్ విషయంలో ప్రార్థన దేవా ఆవిడ పక్షపాతం నుంచి విడుదల పొందాలా ప్రభ యేశృష్ణనాములు దేవా ఆ పెరాల్స్ నుంచి విడుదల పొందాలా యేసుప్రభ ఎటువంటి యేసుప్రభ నరాల బలహీత అక్కడ బ్రెయిన్ లో ఏదైతే యసుప్రభ ఏదైతే బ్లడ్ క్లాట్ అయిందదేవా సంపూర్ణంగా విడుదల దయచేయండి ఆ కాలు చేతుల జీవాన్ని పోసి నడిపించేది విజయాన్ని దయచేసి రక్షించుకోండి తెవా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా మరి హాస్పిటల్ ఉన్నాడు ప్రభావ అప్పుడక్క ఎసు ప్రభా ఎటువంటి కండిషన్ ఉన్నా ప్రభా జీవం పోస్తే నాదుడు ప్రాణం పెట్టే తండ్రి కనుక ప్రభా అప్పుడే విడుదల కలుగా చేయడం సమాధానం దయచేసి అప్పుడు డిశ్చార్జ్ ఇంటికి రావాలా ప్రభా ఎటువంటి యేసు ప్రభ పతొక్క దాని మిరితో మీరుతో నడిపించి విజయాన్ని దయచేయండి ఆ కుటుంబానికి మార్గం తెరిచే దేవుడో మీరే కారం జరిగించి రక్షించుకోండి తండ్రి కుటుంబాల గొప్ప అద్భుతాలు జరిగించే దేవుడో ప్రభా నీకు సాధ్యం అసాధ్యం ఏది లేదు నీ కృపలో పతడికి జ్ఞాపకం చేసుకొని రక్షించుకోండి దేవా నీకు వందన ప్రభా ఈ లోకమంతా నీది ప్రభావ నీ సొత్తు కనుక ప్రభావ నీ రక్త ప్రోక్షణ పత బిడకు దయచేయండి నీకు ఇష్టం వచ్చిన బిడను తయారు చేయండి దేవ సైతాన్ని చేతు విడుదల పొందారా అంధకార సమూహ సైతం రాజ్యమత కులాల ప్రభ అనే శక్తి పతోక బిడకు దయచేయండి తండ్రి నువ్వు ఇచ్చే దేవుడ మేము మొర పెడుతున్నాం నాయన వాళ్ళకు తెలియక తెలిసిన పాపాలుంటే శ్రమించి రక్త ప్రోక్షణ మీద దయచేసి నీ సొత్తుగా అవును కాక మీరే కార్యం జరిగించి నీ సాకు మీడిగా నిలబెట్టుకోమని పతోకమై నీకే కలుగును కాక నాయన తండ్రి ప్రభా నీకు స్తోత్రం చేసాం మరి ప్రదర్శిస్తాను మరికాల ఎంతమంది ఉన్నారు ప్రభా వాళ్ళ కుటుంబ పట్ల కూడా దీవించి ఆశీర్వదించి రక్త పోషణాన్ని దయచేసి యేసు ప్రభా సేవ ముందుకు నడిపించండి తండ్రి యేసు ప్రభ సైతన్ రాజ్యాన్ని కూర్చాల ప్రభా తొక్కుంటున్న ప్రభాజ్యాన్ని కట్టుడం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ మన ప్రభు కృష్ణ చేసే ప్రతి కుటుంబంకు ృపా అందరు సదాకాలం మన అందరూ తోడు కాకన్ లోడ్ అందరికి